సావన్ స్టార్టింగ్ పేజ్ చేస్తావ ప్రస్తుతం ప్రభా పరిశుద్ర ఏసయ జీవంగల రాజా మహిమనత దేవ సత్య స్వరూపి ఆత్మస్వరూపి మృత్యుంజ రాజులకు రాజు ప్రభ ప్రభులకు ప్రభుడు ప్రభ దేవాది దేవుడు అయ్యా మీకు వందనాలు ప్రభ మా గొప్ప దేవుడు ప్రభ ఆమె ఊహించలే नीकु नवंदनम उजळलीनी मेलुला तोनिपिना ना येसैया नीकु नवंदनम वर्णनचगला ना नी कार्यमुल विवरंचगला ना नी मेलुला వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల ఊహించలేని మేలుల తులింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం మేలులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ శ్వాసనిచ్చి నిందస్తుతీంతును మేలులతు నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిందు స్థుతీంతును ఇర్ర ఏలు రక్షతి నూని నామామును విస్త్రయేలు దేవుడా నక్షకా స్ నూని నామామును ఊహించలేని నింపినా నింపినాయే సైయా నీకు నా వందీన స్థితిని నీవు మాచి నావు నా జీవితానికి విలువనిచ్చి నాదీన స్థితిని నీవు మాచి నా జీవితానికి విలువ నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని meelulato ninpina naikaiya nikunava aagi podunu aagi ponunenu sagipodununu aagi ponunenu kraiswasamulonu prardanalonu हालेलुया विश्वासमलोनीनु प्रार्थनालोनीनु हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया सागी पोदुनु aagi poru vedam saagi <laughs> podunu aagi ponu nenu yendina yedarilu loyalalo <laughs> nenu nadachinanu baalabharina beetulanu endina yedarilu loyalalo Nenu nada chinanu, Varnabari nabiru lalo, Nenu tiraginanu, Nasa haya kudu, Naka pariyesu nune, Nasa haya kudu, Naka pariyesu nune, Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah, hallelujah, hallelujah, hallelujah. sagipodinu agiponu nenu ragipudunu agiponu nenu పగలెండ దెబ్బకైనాను రాత్రి వేళ భయం ముక్కైనా నేను భయపడను పగలెండ దెబ్బకైనాను రాత్రి వేళ భగవాని బాణములకైనా મેનું ભય પડનો નાકુ આશ્રયમુ ના પ્રાનમુ એસે નાકુ આશ્રયમુ ના પ્રાનમુ એસે Halleluya Halleluya Halleluya Halleluya Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Aghiponu Nelu, Padhi Vela Mandi Pai Badi Na, Padhi La Muga Nelu Ndi Dhanu, Prabhu Isu Sannidana Me, నాకు ఆధారం ఓ పదివేల మందిపై పరిణ నాదిలమనేను ఉండేదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం na ko khedamu na kotayu ese na ko khedamu na kotayu ese hallelujah hallelujah sa gi podunu a gi podunu sa gi podunu vishua samalo randanalo neenu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah saagi podunu saagi podunu saagi podunu ఇస్రాయల్ గొప్ప తండ్రి మీ కృతజ్ఞత ఈ మధ్యాహ్న కాలం నా ప్రభావం మీ వాక్యాన్ని ధ్యానం సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ మాకు అనుగ్రహించండి వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి దాని ప్రకారంగా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మీరే మహిమనుందమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి కొంతకాలం నుంచి మనము పరశుదాత్మ యొక్క గురించి ధ్యానిస్తా ఉన్నాము మరి కొన్ని విషయాలు ఈరోజు ధ్యానిస్తున్నాం యాక్చువల్గా ఈరోజు పరిస్థితి ఏమంతా బాగాలేదు ఎందుకంటే నేను నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను ఈ టైంలో లెక్చర్ ఇవ్వడానికి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది షెడ్యూల్ ఈరోజు అయినా కానీ ఒక డాక్టర్ రూమ్ లో కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మనం మా డాక్టర్ ఇక్కడే బయటికి వెళ్ళేయండి ఎక్కడ సో ఫ్రీ టైం ఉంది ఇంకొక పక్కన రూమ్ లో ఇంకా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా అయితే టూ ఓ నేను లెక్చర్ స్టార్ట్ చేయాలా ఆ పిల్లలకు చెప్పిన హాఫ్ అన్ అవర్ లేట్ వస్తా నేను మీరు క్లాస్ అనే కూర్చోండి అని కనీసం త్రీ ఓ క్లాక్ కన్నా ఒక క్లాస్ తీసుకున్నారు ఒక హాఫ్ అన్ అవరే వాక్యాన్ని ధ్యానించిన నాశపడతాను నేను ధ్యానించలేకపోవచ్చు కాబట్టి కృపారలకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా పరశుధాత్మ అభిషేకానికి సంబంధించింది పోయిన వారం వరకు కొన్ని ధ్యానించినాం బైబుల్ అంతట్లో మొట్టమొదటిసారి పరశుధాత్మ అభిషేకం ఎక్కడ జరిగింది అనేది మనం అది సంఖ్యాకాండము పదకొండవ ధ్యాన తీస్తున్నాం ఆ మనకు ఒక విషయం దేవుడు బయలుపరిచేది ఏంటంటే పాత నిబంధన కాలంలో జరిగినాయి కొత్త కాలంలో జరుగుతూ ఉంటాయి తిరిగి తిరిగి నెరవేర్తాను వారికి దృష్టాంతం లెక్క జరిగింతమందుకు బుద్ధి కలగటానికి మనకు రాయబడ్డాయి ఇవన్నీ కాబట్టి ఆ పాత కాలపు సంఘము సాదృశం అది డెబ్బై మంది మోషి దగ్గర ఆ యొక్క ఇస్రాయల్ పన్నెండు కోతిరికలు పెద్దలందరూ అనుభవశాలందరూ వచ్చినప్పుడు వారి మీద పరిశుధాత్మ అభిషేకం వచ్చినట్టు మనం చూస్తున్నాం అది ఉపమాన రీతిగా చర్ ఒక నీడ నిజమైన సంఘం ఈరోజు మనకు ఉంది కానీ దాని నీడనే ప్రకృతి సహజంగా ఇస్రాయల్ ప్రజల మధ్యలో పాత నిబంధకాలంలో ఉన్నట్టు మనం చూసినాం కాబట్టి ఇవి ఛాయలు పాత నిబంధకాలంలో జరిగినవన్నీ ఛాయలు నిజస్వరూపము మన ప్రభులో ఉంది మనలో ఉంది కాబట్టి ఆ ఛాయలు పాత నిబంధన కాలపు చాయలు ఎన్ని చూసినా గాని అవన్నీ తిరిగి మన కాలంలో నిజ స్వరూపం రూపకంగా వచ్చినట్టు మనం చూస్తున్నాం ముఖ్యంగా పశుద్ధాత్మకు సంబంధించిన సూచనలు మనకి మీకా గ్రంథం నుంచి మనం ఇంతము ధ్యానిస్తున్న కొన్ని సంవత్సరాల క్రితము మీకా గ్రంథము చిన్న ప్రభాతాలకు సంబంధించిన విషయాలలో తెలుసుకుని దానికి సంబంధించింది మీకా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వాటికి సంబంధించిన విషయాలు అక్కడ ఏమంటుందంటే ఎనిమిది అంశాలు నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయళ్లకు తమ పాపమును కనపరచుటకై యహోవా ఆత్మ ఆవేశము చేత బలుబుతోనూ తీర్పు తీర్చే శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను కాబట్టి ప్రవర్తన మాట్లాడుతుంది ఇక్కడ పరశుధాత్మ ఎందుకు అనుగ్రహించబడింది పాత నిబంధన కాలంలో అది ఈరోజు కూడా ఒకటే దేనికి అంటే తమ పాపమును ఒప్పించుట కనపరచుట అందుకే మనం చూసినాం కూడా యోహో అనువార్థలు ఇంతకుముందు పరిశుధాత్మని ఎందుకోసం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ లోకానికి ఈ లోకాన్ని ఒప్పిస్తారన్నాడు కదా పాపం గురించి నీతి గురించి తీర్పు గురించి అదే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి ఆ పాపమును కనపరచుటకై యోహ ఆత్మావేశం చేతను బలముతోనూ తీర్పు తీర్చే శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడినై ఉన్నాను కాబట్టి పరశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళకి ధైర్యం ఉంటుంది శక్తి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు పాపం గురించి ప్రకటిస్తారు పాపం చేయలేరు కదా వాళ్ళు కాబట్టి ప్రకటించగలరు పాపం చేసే సేవకులు పాపంలో జీవిస్తున్న సేవకులు పాపం గురించి ప్రకటించలేరు పాపంని అసహించుకోమని చెప్పలేరు ఇంకటే వాడికి వాడి ఆత్మ ఘోషిస్తూ ఉంటారు వాళ్ళు చేయలేరు అన్నట్టు వాళ్ళు పాపం గురించి ప్రకటించే వాళ్ళు జాగ్రత్తగా ఆ వీటిని ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటారు కఠినంగా ప్రకటిస్తూ ఉంటారు మనుషులు భరించలేకపోవచ్చు అయినా కానీ ప్రకటిస్తారు అన్నట్టు ఎందుకంటే మనం మనుషులు మెప్ప కొరకు ప్రయాసపడతలేదు కదా మన సేవ జీవితంలో మనుషులు మెప్పు కొరకు ప్రయాసపడతలేం వాళ్ళ నుంచి కూడా మనం ప్రయాసపడతలేం కాబట్టి పరశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం చూస్తున్నాము పరశుదాత్మతో నింపబడిన వాళ్ళు ఎట్లుంటారంటే ధైర్యంతోనూ శక్తితోనూ ఉంటారంట వారి సేవా విధానం ఎట్లుంటుంది పాపంను కనబరచాలంట పాపం ఎక్కడుందో చూపిస్తారు దేవుడి లోకంలో ఎక్కడుందో పాపం నీకు చూపిస్తాడు మేము వాళ్ళని చూపిస్తూ చెప్తావు నువ్వు పాపంలో ఉన్నవా తర్వాత తీర్పు తీర్చడం కూడా శక్తి ఇస్తారు అది ఇప్పుడు కాదు యుగ సమాప్తి చివరితో పాటు కూర్చొని మనం తీర్పు తీర్చే ఆ తీర్పు సింహాసాల మీద కూర్చొని మనం అదే తర్వాత నాలుగవ అధ్యాయంలో చూస్తున్నాం ఒక విషయము మలాతి గ్రంథ మీ కా్రంథము మీ కా్రంథం నాలుగవ అధ్యాయంలో మరికొన్ని విషయాలు వాటి గురించి చెప్పబడ్డాయి ముఖ్యంగా ఎనిమిదవ వచనం నుంచి మీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ మందల గోపురమ శ్రీ అను కుమార్తె పర్వతమ మునుపటి లాగిన ఎర్శలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయించినావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చిన కాబట్టి చూడండి ఈ ప్రసూతి స్త్రీకి సంబంధించిన విషయాలు నీకు తెలుసు ఎవరి అనండి మనం ఎన్నిసార్లు గనించినాం కదా ప్రస్తు ప్రసూతి అంటే సియోను కుమార్తె అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు సియోను పర్వతం మీద ఉంటున్నారు అందుకే అక్కడ పర్వతం ఉంది ఆ పర్వతం మీద మనము ప్రభుత్వం చేస్తున్నాం అని అక్కడ చూడండి సియోను కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును నీ ఎందుకు కేకలు వేయించినావు ఎందుకు కేకలు వేస్తాము ప్రసవించడానికి కేకలు వేస్తుంది కదా సూర్యుని ధరించుకున్న స్త్రీ పటానికి పన్నెండు అధ్యాయంలో ఆయన ఎందుకు కేకలు వేయించినది నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోత చేతనే ప్రసూతి ఎందుకంటే నీకున్న ఇంతకు ముందున్న రాజులు యాజకులు వాళ్ళు ప్రసవించలేకపోతున్నారు వాళ్ళందరు నశించిపోతున్నారు సర్కొండి తెలియ నశించిపోతాయని మనకి ఎన్నో దేవుడు చూపించింది కాబట్టి మనకి అటువంటి ప్రసవ వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేస్తున్నావు ఆ నువ్వు మళ్ళీ ప్రసవించానా లేదా ఆ శ్రీ అనుకుమార్ ప్రస్తుతి స్త్రీ వలెనే నీవు వేదన పరచున్నావు అంటే నొప్పులు ప్రస్తుతి స్త్రీకి వచ్చినట్లు నొప్పులు నీకు వస్తున్నాయి నువ్వు ప్రసవించడానికి వరకు ప్రయాసపడుతున్నావు అన్న విషయాలు చూడండి ఆలోచనలు ముఖ్యంగా ఆలోచన కర్తలు మనకు తెలుసు ఏసుప్రవ్య ఆలోచనకర్త కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులకు దేవుడు మనం ఏషా గ్రంథాలు చేస్తున్నాం కదా తొమ్మిదవ అధ్యాయం సంబంధించింది యశ భక్తిని ప్రవచనంలో తొమ్మిదో కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళు కూడా ఆలోచన కర్తలే కదా ఆయన ధరించుకున్న వాళ్ళు కూడా ఆలోచన కర్తలే కానీ వాళ్ళు నశించిపోయినారు అంటే దేవుని ఆత్మ చలారిపోయింది వాళ్ళను కానీ ప్రసూతి స్త్రీకి అంటే లక్ష నాలుగు మందికి మటుకు అది ఉంది ఇంకా ఆశ పదో వర్షంలో సిమారి ప్రసూతి స్త్రీ వల్లే నీవు గదన పడి పడి ప్రసవించుము అది హెచ్చరికలాగా నీవు పట్నము విడిచి బయట వాసము చేతువు బబులోను పురమునకు నీవు వెళ్ళుదవు అక్కడనే నీవు రక్షణ నొందుదవు చూడండి శ్రమల కాలంలో బబులోన్ అంటే శ్రమల కాలం సాదృశ్యం కదా బబులోన్లో బానిసత్వంలోనే నువ్వు రక్షణ నందుతావు అంటే శ్రమలు ముగించేటానికి అక్కడనే యుహోవాన్ని శత్రుల చేతులని విమోచించ చివరికి ఆశ్చర్యంగా ఉంది కలిగండి తర్వాత మనము చూచచుండగా స్త్రీను అపవిత్రపరచబడను గాక అని చెప్పుకొనూ అన్యజనులని అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు పన్నెండవ విషయాలు కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లు యూహోవ వారిని సమకూర్చును ఇది బహు ముఖ్యమైన విషయం కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లు యూహోవ వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలుపులు తెలుసుకొనకున్నారు శ్చర్యం ఉంది కదా ఆయన అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు తలంపులు ఆయన ఆలోచనలను గ్రహింపకున్నారు కళ్ళు పనులు కూర్చున్నట్లు యహోవ వారిని సమకూర్చు ఎవరిని గొప్ప అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు గొప్ప జనం ఇక్కడంతా వారికి తెలుస్తలేదు వారి సత్యని గ్రహించలేక ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఈ యొక్క మీది చివరికి రావాలి కదా పదమూడవ అర్షండి శ్రీవను కుమార్తె శ్రీవన్ కుమారి మీ శృంగము ఇనుపదిగాను మీ డెక్కలు ఇతడివిగాను నేను చేయిచున్నాను ఎవరు అర్థం చేసుకోవాలి ఇనుము అన్నప్పుడు తేలక సాదృశ్యం ఇతడి అన్నప్పుడు సర్పంలకు సాదృశ్యం ఎందుకంటే ఇతడి సర్పం నీకు తెలుసు లేచి కళ్ళము అనేక జనములను నీవు అనగదులకూ వారికి దొరికిన లాభంను నేను యహోవాకు ప్రతిష్ఠించదును వారి ఆస్తిని సర్వలోక నాదు ప్రతిష్ఠించదును కాబట్టి మన సేవా విధానము కళ్ళంలో దానాన్ని నూర్చాలా తొక్కాలా తొక్కినప్పుడు చెత్త విడిపినప్పుడు నూర్చబడుతుంది ధాన్యం కాబట్టి మనము సర్వలోకనాధుని కొరకు వాటిని సిద్ధపరచాలనేది ఈ వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అనుకరించబడినదంటే అంత దీర్ఘంగా ప్రభు మనకి వాటిని విశదీకరించి చూపిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆ మన ఉద్యోగం మన పని అది ప్రసవ విదన పడుతున్న స్త్రీ ప్రసవించాలి ఆలోచనకర్త పరశుధాత్మడే కదా పరిశుదాత్మ అంటేనే ఆదరణ ఆలోచన ఇచ్చేవాడు ఆదరణ ఇచ్చేవాడు కాబట్టి పరశుధాత్మ అభిషేకం దేని కొరకు అంటే ప్రభుని ప్రసవించడం కొరకు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాం కదా సత్యాన్ని ప్రకటించడం అంటే ప్రసవించడం కదా కాబట్టి సత్యాన్ని ప్రకటించే వాళ్ళందరూ ఆ పర్షుదాత్మ అభిషేకం పొందుకున్న వారనేది మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యంతో అదే రీతిగా పోయిన వారం కూడా మనం చూసినాం పేతు పత్రిక పోయిన వారమేనా పేతు రాసిన మొదటి పత్రిక నాలుగోదయం పదవర్షంలో మనకి ఏంటంటే ప్రతి సేవకులు సేవ యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది అక్కడ చెప్పబడింది అంటే లక్ష నలభై నాలుగు మంది సేవ ఎట్లా ఉంటది అనేది మనం అక్కడ చూస్తున్నాం కేతురాశం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వర్షంలో ఏం చూస్తున్నాం దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచరము చెయ్యడు చాలా మంది ఏంటంటే పరిశు కృపవరలు అందుకున్నట్లు అలగ్గా జీవిస్తా ఉంటారు అది ఏదో స్పెషల్ అనుకుంటారు వాళ్ళు నన్ను స్పెషల్ గా దేవుడు ఎన్నుకోరు అనుకుంటారు అట్లా ఉండేది అన్నట్టు అందరికి ఇస్తారు నానా విధములైన కృపలు అన్ని కృపాల విధాన నాన్న విధములైన కృపవరం కలిగిన వాళ్ళందరికి కలిస్తేనే ఆ సంఘ పరిచర్య నడుస్తుందనిచ్చి మనం ఎన్నిసార్లు చూసినాం సంఘ పరిచర్యలు ఐదు రకాలని కింద చూస్తుంది ఒకడు బోధించినలా దైవ దైవక్ బోధించినట్లు ఒకడు ఉపచారం చేసిన దేవుడు అను గ్రహించి సామర్థ్యం కొద్దీ చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ ఏసి ద్వారా మహిమ పరచబడును యుగములు మహిమ యుగ ప్రభావం ఆయనకుండును గాక కాబట్టి సేవా జీవితంలో ఈ యొక్క కృపా వరలు వాళ్ళు ఇతరులకు పరిచర్య చేయాలనేది ఎంతగానో చెప్పబడుతుంది కాబట్టి మనం సేవ ఎట్లంటే మనం అందరం ఏం చేయాలా పంచుకోవాలా ఏమేం పంచుకుంటావు నీకున్న తలాంతులను పంచుకోవాలా రకరకాల తలాంతులు నీకు ఉన్నాయి కాబట్టి పంచుకోవాలా యథార్థతో పంచుకోవాలా అందరికీ అందరూ బెనిఫిట్ పొందాలా అన్న దృక్పథంతోనే వాటిని మనము ఇతరులతో పంచుకోవాలా అది బహు ప్రాముఖ్యమైనది అన్నట్టు కాబట్టి ప్రతి సేవకునికి ఒక తలాంతి ఇచ్చేడు దేవుడు అని వాక్యం చెప్తుంది ప్రతి తన హృదయ తన యొక్క రూపావరగ్రహించండు కాబట్టి దేవుని హృదయ పరిస్థితి ఏంటంటే ఎందుకు ఇచ్చేండి వీటన్నిటినంటే ఇతరులతో పంచు మనం వీటన్నిటికి పండుకున్నాం కాబట్టి మనం కూడా అదే హృదయం కలిగి దేవుని కొరకు జీవించాలా అనేటిది దేవుడు చెప్పిన పనిని కొనసాగించుకోవాలి అనేది పరిశుధాత్మ నడిపింపు అనేది కాబట్టి ఒకసారి చూడండి కొరంతిల్ రాసిన రెండవ పత్రిక కొరంతిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయను ఆరవ వచనం కొరింతలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము ఆరో వర్షంలో ఆయనే మమ్ మమ్మను క్రొత్త నిబంధనకు తర్వాత అనగా అక్షరమునకు కాదు అంటే పాత నిబంధనకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగి కలిగించి ఉన్నాడు అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయను కాబట్టి లైఫ్ ఎప్పుడు వస్తుంది అంటే ఉన్నప్పుడే కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ జీవించాలంటే పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలి అది లేకపోతే ఇంకా చచ్చిన వాళ్ళే వాళ్ళు రక్షణ పొందినాక కూడా చచ్చిన వాళ్ళే ఎందుకంటే పాపకు నియమాలు ఎందుకు ఉంటాయి అవన్నీ పోవాలంటే మటుకు పరిశుధాత్మ వస్తేనే జీవం వస్తుంది అని చెప్తుంది ఈ వాక్యం కానీ మనము దేని కొరకు సేవకులం అంటే ఇక్కడ చెప్పబడుతుంది జీవం కొరికే మనం దేనికి పరిచారికలం ఆత్మకే పరిచారకులం కాబట్టి పరశురాత్మ జీవానికి సాదృశ్యం కాబట్టి జీవం అనుగ్రహిస్తుంది దేవుని పరిచారకులు పరిశుధాత్మ పరిచారకులని ఇందాక చూపించిన వాక్యం లేదు రెండో కొనితులు రాసిన పత్రిక మూడు నాలుగులో కాబట్టి పరిశుధాత్మ పరిచారకులు అంటే పరిశుధాత్ముడు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొని వస్తాడు నాలోనివి తీసుకొని మీకు బయలుపరుస్తున్నాడు కాబట్టి పరిశుధాత్మ పరిచారకులు ఏం చేయాలంటే దేవుడు బయలుపరిచిన రహస్యాలను అందరికీ పంచుకోవాలా వాళ్ళలో రహస్యంగా దాచిపెట్టుకోవద్దు సీక్రెట్ గా వాడు అయితే మనము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిచారకులమని రెండో పరితులు రాసిన పత్రిక నాలుగవ అధ్యయము ఆరో వస్తు మనం చూస్తా ఉన్నాము కొంతవరకు అయితే పరశుధాత్మ పరిచారకులు అన్నప్పుడు అరే చాలా మంది నువ్వు దేవం సేవకులు చాలా తేటగా చెప్తుంది నువ్వు పరుశురాత్మ పరిచారకులు అని పరితులు పత్రిక రెండవ పత్రిక మూడు ఆరులో అంటే పరిశుధాత్మ ఎందుకు అనుగ్రహించబడిందంటే పరశుదాత్మ వచ్చినప్పుడు నాలోని తీసుకొని మీకు అన్ని బయలుపరుస్తున్నాడు కాబట్టిసుప్రభలో ఉన్నాయి అన్నిటినీ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్నీ ఏ రీతికైతే పరసురాడు బయటికి తీసుకొచ్చి పంచుకుంటుండో ఆయన పరిచారకులైన మనము కూడా అదే రీతిగా అనేకులతో పంచుకోవాలి వీటిని మళ్ళీ నీకు ఎన్నెన్నో రహస్యాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు యుగుల సమాప్తి చివరిలో కాలం ముగించుకోక ముందు మళ్ళీ వాటన్నిటిని మనం అతని ఇతరులతో నా గ్యాప్ ఉన్న ఆ రోజుల్లో యోనస్తులు చాలా మంది వచ్చి వింటారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అనుకుంటారు అంతే నలుగురే ఏసుకృష్ణ భాష ముందు ప్రేయర్ పవర్కి వచ్చి దాని తర్వాత పరశు ఆత్మాభిషేకం ముగ్గురు పవర్లు కూడా జరిగినాయి అట్లాంటి చర్చ నమ్మని నమ్మరు అట్లాంటివి ప్రోత్సహించరు కానీ మళ్ళీ దేవుడిని నడిపించండి అంటే అంటే పరిచారకుండి నువ్వు నువ్వు పరిచారకుడు అంటే ఇవన్నీ పంచుకోవాలి నీకు వచ్చిన తలంపులన్నీ అన్నింటినీ పంచుకుంటుండాల అవి ప్రకృతి సహజమైన కావచ్చు ఆత్మీయమైన కావచ్చు ధనానికి సంబంధించి ఉండొచ్చు జ్ఞానానికి సంబంధించి ఉండొచ్చు ఎటువంటి తలం తలాంతులైనా కానీ అవి నువ్వు ను నువ్వు పరిశుధాత్మ పరి యొక్క పరిచయం కాబట్టి ఇక్కడికి నేను ఈ యొక్క వాక్య కృపని ప్రభు మనకు అనుకరించడానికి ప్రార్థిస్తాను పరిశుద్ధు తండ్రి మీకు వదనాలైనా ఇంతకు మీరు మమ్మల్ని కాచి కాపాడు మీకు ఎంతో వందనాలు ప్రభు పరిశుధాత్మ సంబంధించిన విషయాలు ఎవైనా వేలు వస్తా స్వాత నిబంధ కాలంలో మొత్తం మొదటిసారి పరశురాత్మ అభిషేకం వచ్చింది ప్రభావ అది ఒక రకమైన నీడ వంటిది నిజ స్వరూపము అపోస్తకారంగా నెరవేరింది ప్రభా ఈ రోజు కూడా నెరవేరుతూనే ఉంది ప్రభావ దాన్ని మీకు ఎంతో బంధనాలైనా మీకే కృతగా తప్పించుకుంటున్నాం ప్రభావ అనేకమైన విషయం మీరు బయటకు వస్తారు ప్రభావ ఎన్ని ఆటంకమున్నా మా పరిసరాలు సరిగా లేకున్నా కానీ వాటిని మేము ఛేదించుకుంటున్నాం వాటిని మేము పట్టించుకుంటున్నాం ప్రభావ అవి ఎట్లున్నా కానీ తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము కొనసాగించుకుంటున్నాం ధ్యానించుకుంటున్నాం ప్రభావ అటువంటి ఆత్మని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో బంధనాలు పరిసరాలను చూసి భయపడే వాళ్ళని కాదు ప్రభా అట్లా మమ్మల్ని తయారు చేసినారు మీరు దాన్ని మీకు ఎంతో బంధనాలు ప్రోగ ఎక్కడిపోయినా ధైర్యంగా ఈ యొక్క సత్యాన్ని పకరించాల ప్రభా అనేకలకి అటువంటి సేవలు పరిశోధన పరిచారకులుగా మమ్మల్ని అందరూ నడిపించండి మహిమానందమని ఏ సూకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవాళ్ళ జీవాధిపతి సర్వనతుడీ సంప్రణానికి వల్ల గొప్పదేవా నినా నేడు నిరంతరం ఏకైతు ఉన్న దేవ మహాకరుడ మహోన్నతుడ సర్వాధికారి దేవానికి ఎంతో వందనాలు ప్రభ నీకు ఇష్ట తొలి స్తోతాలు అర్పించుకుంటున్నాయి సమస్త కలిగిన రాక హలో లూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లేడు ప్రభా యొక్క మధ్య కాలశంలోనైనా మీ సంధులు గడిపి భాగ్య కృప్రమ ప్రభ నా దేవ నా ప్రభావ నైనా ప్రతి క్షణం ప్రతి దినం మీ బాధల దగ్గరికి వచ్చేలాయన ఓ ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బోధిస్తున్నారైనా ప్రకటింపజేస్తున్నారైనా మీ ఆత్మగౌరవం మీరు ఎంతో వంద ప్రభా వాక్యంధారో మాట్లాడిన ప్రభావ పరిశుద్ధాత్మకి మేము వరిచారులుగా మేము తయారైనా ప్రభా మీకు అభిషేకం పొందుకున్న మేము ప్రభాయన అనేకులకు ప్రభా నీ తిరిగి వచ్చి ఓ ఓ ప్రభా నా తల్లి తీర్పుచ్చి మేము ప్రకటించాలా ప్రభావ ఆయన నా తల్లి నీకు వన్నాలు గొప్ప దేవ ఆత్మ ఆవేశ ప్రకారంగా అనేకులు మేము ప్రభా మీ ఆత్మలతో నింపబడ్డా మేమందరం ప్రభావ ఆయన అనేకులు ప్రభా ఎక్కడ పాపం ఉందో అది మేము చూపించాలా మనిషి ప్రేమతో ప్రభా అలాంటి ఆత్మ మీద మాకు దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకోవడం గొప్ప దేవా తీర్పుని గురించి పాపను గురించి ప్రభావం నీతిని గురించి మేము ప్రకటించాల అనేకులకు ప్రభావ ఎంతోమంది నశించిపోతున్నారైనా మాకు ఇచ్చిన వారాల ప్రభావ తండ్రి అనేకులకు ప్రభావ ప్రయోజనకరంగా ఉండాలి ప్రభావం అనేకులు మేము పంచుకోవాలో ప్రభావ మాకు ఇచ్చిన తలాంతుల ప్రభావ అనేకులు మేము చెప్పాలో ప్రభావ వాటి మేము పంచుకోవాలో ప్రభావ కూడా ప్రభావ ఆత్మీయ దశలో అభివృద్ధి పొందాలా ప్రభావం ఈ రోజు అలాంటి అభివృద్ధి లేదు ప్రభావ కాబట్టి మీరు మాకు ఇచ్చిన నీకు వందాల ప్రభావ ఎందు నియంత్రతమైన మీరు మాకు ఇచ్చిన వాటి అన్నింటిని ప్రభావం మేము పంచుకోవాలి అనేకులకు ప్రభావ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మేము ప్రకటించాలా ప్రభావనికి నీతి శక్తిని ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభావ దేని విషయాన్ని భయపడకుండా చింతించుకున్న ప్రభావ ఎక్కడవైనా ఏ పరిస్థితులు ఉన్నా కానీ ప్రభావ మీ ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలా ధైర్యపు ఆత్మ మీరు మాకు నీకు ఎంతో వందనాలు ప్రభావానికి ఎంతో వందనాలు ప్రభుత్వం జీసస్ థ్యాంక్ యూ వందనాలు ప్రభావానికి ఎంతో వందనాలు అర్పించుకుంటాను గొప్ప దేవ ఈ యొక్క మధ్యాహ్న స్థాయిలో మీ చేత మిమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ప్రభావ గొప్ప దేవన తన్ని సమయం పోయి సద్వినియోగం చేసుకున్నారు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నీకే వందనాలు పోదు గొప్ప దేవన తను ఈ సమయంలో గడిపే భాగ్యాన్ని పంపొనిచ్చినా తనని మీ బిడ్డలు వాక్యమైన ప్రతి పేదలు అందరినీ ఆశ్రయించి చలి నూతనగా అభిషేకించి మీ కొనుకు గొప్ప సాక్షి పెట్టుకుని అయినా నైనా ఎన్నో సంఘాలకు ప్రభావ పశుదాత్మాభిషేకం లేదు ప్రభావ ఈ సత్యం మీ ధైర్యంగా మీరు ప్రకటించి అనే కొన్ని ప్రభావ ఆత్మీయులకు ప్రపంచాన్ని చూపించాలా మనుషులకు ఓ ప్రభావ రక్షింపబడ్డ వారు అంతవరకే జీవిస్తున్నారు నేను కానీ ఆత్మ లేనివన్న వాళ్ళు కాదన్నారు కాబట్టి ఈ సత్యం తెలియని స్థితిలో మేము ప్రకటించమంతా నేను మేము ప్రకటించాలా ప్రభావ ఆ రీతి నడిపించండి పరిచారుకులుగా మీరు తయారు చేస్తున్నారు నేను నా వాటి నుండి మీకు నా ప్రభావ సంబంధించుకో వాళ్ళు వాటిని ప్రకటిస్తానన్నారు ప్రభావ కాబట్టి మేము ప్రకటించాలా అన్ని కొన్ని చేతులు నడిపించాలా ప్రభావ అంటే ఈ దినవంతా మీరు మన తోడునందుకే నీకు వందా ప్రభ నేను చేసే ప్రతి పని మీద మాకు ఘన విజయం అనిపించిన నీకు వంద ఆటంకాలు పుట్టి వచ్చినా గృహాలు చేసి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాసన శిద్ధ పరచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రాధిష్టాంత పరిశుద్ధరా జీవంగల దేవా మీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా మా హృదయాలలో వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేసి మీ కొరకే ప్రభావ వాటిని ఎవ్రీడే ప్రభా నెంబర్ దేవ వాటి ప్రకారంగా నడుస్తూ మీ నామం మహిమార్థమై ప్రభావ తూచా తప్పకుండా ప్రభావ మేము వాటిని పాటించాలా మా జీవితంలో అవలంబించుకోవాలా ిజియాల ఎవ్రీడే ప్రభా మేము వాటిని సారాన్ని పెంపొందించుకుంటూ ముందుకు నడవాలా అలాంటి పలుకు జ్ఞానం దండి పశువులు ఆత్మశక్తి బలం చేత నడిపించండి దుష్టుడు ప్రభావ వాక్యాన్ని వాడకుండా దేవవాడు తలంపుల మీద కొడతాడు కాబట్టి వాడిని మీరు గద్దించండి ప్రభా బంధించండి ఐసే మీ యొక్క కృప మీ యొక్క కనికరం చేత మమ్మల్ని ఆదరించి దేవ ముందుకు నడిపించి మీ నామ మహిమార్థమై ప్రభా విజృంభించి సేవ చేసేలా ఉన్నా సహాయపడని ప్రభ అనేకులు ప్రభావ మీ సేవ కొరకై లేవనెత్తబడాలా అనేకుల అభిషేకంతో ప్రభావం ముందుకు నడిపించబడాలా సహాయపడి కృప మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఇంకా ఎంతమందితో ఆరాధనలో పాల్గొనే వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడు ఇంని కాక